వీనాముపన శ్రవస్తా బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుీమహాగ్రాధిపత సాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మరాచార్యపే గురు పరపరా ం సహనా సహనౌునస్సు సహకరేజస్వి అవధీతనస్సు ఓం శాంతి శాంతి శాంతి తోపనిషత్ సత్య సత్యమితి ప్రాణావై సత్యం సత్యం తస్య ఉపనిషత్ తస్ అంటే ఆ ఆత్మ ఏ ఆత్మ నుండి అయితే ఈ సకల జగత్తు ఆవిర్భవిస్తోందో అంటే ఈ ములోకములు ఆవిర్భవిస్తున్నాయో విజ్ఞానమయుడు ఆవిర్భవిస్తే కానీ ముల్లోకాలు ఆవిర్భవించం విజ్ఞానమయుడు ఆవిర్భవించి ఆ తర్వాత ముల్లోకాలు ఆవిర్భవిస్తాయి మీకో రహస్యం చెప్తాం చూడండి ఐ ఆమ్ ఇస్ ది సీడ్ గాడ్ ఈజ్ ది ట్రీ విజ్ఞానమయుడు విత్తనం విజ్ఞానమయుడు అహమస్మి అనే అనుభవ రూపంగా ఉండే విజ్ఞానమయుడు విత్తనం దాని నుంచి జగద్ూపంగా ఉన్న దేవుడు ప్రకటన అవుతాడు ఈ విత్తనమే సో ఈ విజ్ఞానమయుడు ముందు బుద్ధి రూపంగా ప్రకటమవుతాడు ఆ బుద్ధి శబ్దస్పర్శ రూపరస గ్రంథాత్మకంగా ఐదు ఇంద్రియముల ద్వారా అది ప్రకటమవుతుంది అప్పుడు శబ్దస్పర్శ ఇంద్రియములు విషయములుగా ప్రకటన అవుతాయి శబ్దస్పర్శ రూపరస గ్రంథములు ఆ విషయముల యొక్క సమా సమాహారానికే జగత్ అని ఆ జగత్తుని యొక్క సృష్టికర్తయే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడే జగద్రూపంగా ఉన్నాడనమాట కాబట్టి విజ్ఞానమయుడు విత్తనమైతే జగద్రూపంగా ఉండే ఈశ్వరుడు చెట్ అవుతాడు అర్థమైందండి కాబట్టి అది ఆత్మ ఆత్మ అంటే ఇట్స్ వెరీ బిగ్ థింగ్ అదేదో అల్పమైన విషయం నన్ను అనుకునేది ఆత్మ ఇది విజ్ఞానమయుడి రూపంగా వేషం వేసుకుని ఉంది విజ్ఞానమయుడు అనే వేషం ఆత్మ మహారాజు బిచ్చగాడి వేషంలో వచ్చాడు ఆ విధంగా ఈ ఆత్మ విజ్ఞానమయుడు అనే వేషంలో అనుభవానికి వస్తోంది ఆత్మ విజ్ఞానమయ వేషంలో అనుభవానికి వచ్చినప్పుడే శబ్దస్పర్శ రూపర సగంధాత్మకమైన దాని పేరే మరొకటి నామరూపాత్మకమైన జగత్తు ప్రకటన ఆ జగత్తు ఆత్మ నుంచే ప్రకటమవుతోంది ఆత్మనుంచే ఈ నిలుగురులో వచ్చినట్టుగా ఆత్మ నుంచే సర్యులోకాలు కూడా వస్తున్నాయి ఆ ఆత్మకి రహస్యమైన పేరు ఉపనిషత్ ఏమని సత్యస్య సత్యం ఇది ఈ పేరు మనం పెట్టుకునే పేరులాంటి పేరు కాదు శాస్త్రం పెట్టే పేరు అది శాస్త్రం చేతనే ఆ పేరు దానికి ఉన్నది మనం పెట్టి పేరైతే ఏదో సుపర్ణనో వెంకన్ననో ఏదో పెట్టినా ఆత్మకి శాస్త్రం ఆత్మధ్యావ పేరు పెట్టిందంటే సత్యస్య సత్యం అని పేరు పెట్టింది అది శాస్త్రము చేత మాత్రమే తెలియబడేది కనుక దానికి రహస్యనామము అని పేరు ఉపనిషత్ అంటే రహస్యనామం అనే అర్థం ఉపనిషత్ అనే పదానిగా ఆ అర్థం కలదు సో ఆ రహస్యనామం ఏమి అంటే సత్యస్య సత్యం అని మామూలుగా మనం పెట్టిన పేర్లు అవి సార్థక నామధ్యేయాలు కాదు సార్థక నామధేయాలు ఉండవు ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల గంధము అని ఒక సాగుతో ఒకటి ఉన్నది అంటే ఇంటి పేరు కస్తూరి ఉంది కదా అని వాళ్ళ ఇంట్లో కస్తూరి యొక్క సుగంధం ఉంటుందని మీరు అనుకోనొక్కర్లా ఉపాధ్యాయ అని ఇంటి పేరు ఉంది కాబట్టి వాళ్ళు ఉపాధ్యాయులుగా టీచింగ్ చేస్తూ ఉంటారని మీరు అనుకోనొక్కర్లా సో కాబట్టి ఇంటి పేరుకి ఆ పేరుకి మనం పెట్టుకునే పేరుకి సాధక అమధేయాలు కావు అందుకైతే వీటికి పెట్టుడు పేర్లు అంటారు అలా విద్య పెట్టారు సోమయాగి అని పేరు పెడతారు సోమ యాగమా రెండు ఏది ఇది లేదు అది లేదు ఏది లేదు విద్య పేరు పెట్టారు అవధాని అని ఇంకో పేరు ఏ అవధానము అంటే ఈ అష్టావధానం శతావధానం అది కాదు అవధానము అంటే వేదమునంతను అధ్యయనం చేసి కంఠస్థం చేసి పెట్టి కూర్చోవడం దాని అది వీళ్ళు హైజాక్ చేసి ఆ పదాన్ని ఎష్టావధానంలో వీళ్ళు వాడుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ కూడా మెమరీ ఎక్కువగా ఉంటుంది కనుక అసలు ఒరిజినల్గా అక్కడి నుంచి వచ్చిందండి అవధాని అందులో వేదం అంతా క్రమాంత స్వాధ్యాయుకి అవధాని అంటారు అదొక బిరుదు అలాగా సుబ్రహ్మణ్యం ఆయన పేరు వేదం వల్లించి కూర్చున్నాడు కనుక ఆయనకి సుబ్రహ్మణ్య అవధాని అని పేరు అవధాని మనవడు పెట్టుకుంటాడు మళ్ళీ మనవడికి అవధాని అని వాడు ఏం అవధానం చేశాడు ఏమేమి అవధానం చేయాలి ఇవన్నీ పెట్టుడు పేర్లు వాటిలో ఏమి ఉండదు కానీ శాస్త్రము ఆత్మస్వరూపానికి పెట్టిన పేరు చాలా రహస్యమయమైన నామము శాస్త్రైక గమ్యము కేవలము శాస్త్రము నుండి మాత్రమే మనము తెలియగలుగుతాము ఏమిటా పేరు అంటే సత్యస్య సత్యమితి దీని మీద వివరణ తర్వాత వస్తుంది మన ప్రస్తుతానికి సత్యస్య అంటే సత్యము అంటే ఏమిటి సత్యసే సత్యం సత్యమునకు సత్యము సత్యము యొక్క సత్యము ఎప్పుడూ కూడా సత్యము యొక్క సత్యము అని మీరు ఎప్పుడైతే అన్నారో షష్ఠీ విభక్తిలో ఉండే సత్యము అది మిక్స్ అయిపోతుంది విభక్తిలో ఉండే సత్యం మిక్స్ అయిపోతుంది విభక్తిలో ఉండే సత్యమే ఉంటుంది దాని పద్ధతి సో ఇప్పుడు ఈ ఆఫీస్కి ఆఫీసు ఒకటి చూపించి దీని ఆఫీసర్ ఎవరండి అడిగారనుకోండి ఒక ఆయన చూపించుతారు ఈ లోపల ఇంకొక ఆయన కనబడితే ఈయన ఈయన ఆఫీసరు ఆయన ఆఫీసర్కి ఆఫీసరు ఆఫీసర్ ఆఫ్ ది ఆఫీసర్ అని ఎప్పుడైతే అన్నారో అప్పుడు ఇంకే ఈయన ఆఫీసర్ కాదు గౌన ఆఫీసరు సెకండరీ ఆఫీసర్ ప్రముఖమైన ఆఫీసర్ ఎవరు ఆయనే ది ఆఫీసర్ ఆఫ్ ది ఆఫీసర్ అన్నప్పుడు నెయిన్ ఎవరవుతారు ఆఫ్ ది ఆఫీసర్ ఆఫీసర్ అవుతాడా అయితే ది ఆఫీసర్ ఆఫీసర్ అవుతాడా డి ఆఫీసర్ ప్రథమా విభక్తికే ప్రాధాన్యం షష్టి విభక్తి అప్రధానం అయిపోతుంది అప్రధానం అయిపోతుందని ఒక దృష్టి ఏది అప్రధానమో అది మిత్యవుతుంది కూడా సో కాబట్టి ఇక్కడ రెండు సత్యాలు మనం మాట్లాడుతున్నాం ఒకటి సత్యములా కనబడుతుంది రెండోది సత్యము ఈ సత్యంలా కనబడేదాని యొక్క అసలైన సి అసలు సిసలు సత్యం అది సత్యస్య సత్యం దానికి డెఫినేషను ఆ పేరు పెట్టింది ఉపనిషత్తు పెట్టింది ఆ పేరు గృహదారానికి ఉపనిషత్తు ఉపనిషత్తుని పెట్టింది ఉపనిషాస్త్రము ఉపనిషత్తు రహస్యనామాన్ని పెట్టింది ఆ రహస్యనామం యొక్క తాత్పర్యాన్ని కూడా ఉపనిషత్తే చెప్పాలి పేరు పెట్టిన వాళ్ళే చెప్పాలి కదా ఎందుకంటే ఇది పెట్టుడు పేరు కాదుగా దానికి ఇప్పుడు కంప్యూటర్కి పేర్లు పెడతారు వర్డ్ ఎయిట్ అని పేరు పెట్టారనుకోండి సాఫ్ట్వేర్కి ఎలా అండి మీరు వర్డ్ ఎయిట్ అని ఎందుకు పేరు పెట్టారు అని అడిగితే వాళ్ళు ఏదో చెప్తారు దానికి వర్డ్ సెవెన్ మీద ఇది డెవలప్మెంట్ వచ్చిందా దీంట్లో ఈ రకమైన ఫీచర్స్ ఉన్నాయా ఏదో దానికి రీజన్ ఏదో ఉంటుంది అలాగే పెట్టుడు పేరు అలా ఉంటుంది పెట్టుడు పేరు అలా ఉండదు శాస్త్రీయమైన నామధేయం చాలా యుక్తియుక్తంగా ఉంటుంది ఆ యుక్తి ఆ శాస్త్రమే మనకి చెప్పాల్సి ఉంటుంది అలాగే సత్యస్సు సత్యం అని ఎందుకు పేరు పెట్టారంటే ఆ సత్యము యొక్క సత్యము కదా సో ప్రాణావై సత్యం తేషామేష సత్యం అని డెఫినేషన్ ఇచ్చేశారు అక్కడ మంత్రమే చెప్పింది ప్రాణావై సత్యం తేషామేష సత్యం అని తెలుగు అనువాదము ప్రాణములే సత్యము ఆ ప్రాణములకు ఈ ఆత్మ సత్యము ఈ ఆత్మ ప్రాణముల యొక్క సత్యం ప్రాణము అంటే ఇంద్రియము అని అర్థం ప్రాణములు అంటే ఇంద్రియములు అని అర్థం ఎందుకంటే ఆ పదాన్ని అలా వాడతారు కన్ను చెవి ఇవన్నీ కూడా ప్రాణములు అనబడతాయి ఇంద్రియములు చెవి చూపు కవినికి మొదలైన ఇంద్రియములు ప్రాణములు ఇంద్రియము అంటే ఇంద్రియానికి విషయానికే అభేదం చూపు అన్న చూడబడేది అన్నా ఒకటే మీకు దీనికి దృష్టాంతం కావాలన్నట్లయితే ఆఫ్టల్మాలజిస్ట్ చక్కటి దృష్టాంతం ఆఫ్టల్మాలజిస్ట్ దగ్గరికి మీరు చెక్ చేయించుకుందుకు వెళ్తారు చూపు చెక్ చేయించుకుందుకు వెళ్తారు చూడబడి చెక్ చేయించుకుందుకు వెళ్ళరు ఏబీసీడీలు ఎలా ఉన్నాయో చెక్ చేయడానికి వెళ్తారా వెళ్ళరు చూపును చెక్ చేయడానికి వెళ్తారు కానీ ఆయనకి తెలుసు చూపన్నా చూడబడేది చూపు అభ్యున్ననులు అని తెలుసు అంతేత ఏం చేస్తాడంటే చూడబడే వాటిని చెక్ చేస్తాడు ఏబీసీడీలని చెక్ చేస్తాడు ఏబీసీడీలు పెడతాడు ముందు అవికి దృశ్యములది చూపును ఏం చూడవు ఆ సందర్భంలో చూడండి దృశ్య ద్ర చూపుని చూడవు వాటిని చెక్ చేస్తాడు ఏబీసీడీలు పెడతాడు పెట్టి చూస్తున్నావా చూస్తున్నాను ఏమిటి చూస్తున్నావు చెప్పు అంట ఏడీఆర్ అంటే ఇప్పుడు దేన్ని చెక్ చేస్తున్నా ఆయన దృశ్యాన్ని చెక్ చేస్తున్నాడు చూపును చెక్ చేయట్లేదు అని మనం అంటే తప్పదు ఆయన దృశ్యం ద్వారా చూపునే చెక్ చేస్తున్నాం ఎందుకని అలా ఎందుకని అంటే ఎందుకంటే దృశ్యానికి చూచేటువంటి చూపుకి అధ్యయనం కాబట్టి ఐదు ఇంద్రియములు వాటికి వాటి విషయములు శబ్దస్పర్శ రూపరస గ్రంథములు అధ్యయనం కాబట్టి ప్రాణములు అంటే ఇంద్రియములనే మెయిన్ మీనింగ్ ఇంద్రియోపలక్షితములైన విషయములు ఇంద్రియములు వచ్చే సూచించబడే విషయములు కావండి విషయములు అంటే జగత్ అని అర్థం కాబట్టి ప్రాణావై సత్యం అంటే మన కంటి ముందు కనబడుతూ ఉంది చూడండి దెయ్యంలా కనబడుతూ ఉంది జగత్తు మనల్ని మింగేస్తాను జాగ్రత్త అన్నట్టుగా కనపడుతుంది అలాగే కనపడుతుంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళు చేస్తాడంటే వాళ్ళ దగ్గర ల్యాంప్ ఉంటుంది అద్భుత దీపం దాన్ని ఇళ్ళ ఇలా రబ్ చేస్తాడు దాంట్లో చిన్న పొగ వస్తూ ఉంటుంది చిన్న పొగ రబ్ చేసినప్పుడు చిన్న పొగ వస్తుంది అలా చూస్తుండగానే ఆ పిసరంత పొగ అలా వ్యాపి చేసి ఒక మహాభూతం వాడి ముందు ప్రత్యక్షం వీడు కనుక భయపడ్డా ఆ భూతం వీడిని మింగేస్తుంది కానీ ఆ దీపాన్ని గట్టిగా పట్టుకున్నాడా ఆ భూతాన్ని తనకు అనుకూలంగా వీడు తిప్పుకోగలుగుతాడు అదేవిధంగా చూపు ఇవి అద్భుత దీపాలు చూపు వినికిడి ఈ నామరూప విజ్ఞానమయుడి యొక్క విజ్ఞానశక్తి అదే అద్భుత దీపం ఆ విజ్ఞానశక్తి ఆరంభంలో ఎలా ఉంటుంది చిన్నది చిన్న పొగ అన్నట్టుగా చెవి అలాగే చిన్న ఇంద్రియలా ఉంటుంది కానీ అది బాగా విస్తరించేసి ముల్లోకముల రూపంగా మీ ముందు నిలబడుతుంది మీరు భిన్నంగా దర్శించి భయపడ్డారా మిమ్మల్ని బంధించి అలా భయపెడుతూనే ఉంటుంది మనం ఒక జీవిత కాలం భయంతో జీవిస్తాం మనిషి ఒక జీవిత కాలం భయంతో జీవిస్తాయి భయం అంటే ఇన్సెక్యూరిటీ ఆ ఇన్సెక్యూరిటీ చాలా చిత్రంగా ఉంటుంది పది రూపాయలు ఉన్నవాడు ఇన్సెక్యూర్ వెయ్యం ఉన్నవాడు ఇన్సెక్యూర్ లక్ష ఇన్సెక్యూరే కోటి ఇన్సెక్యూరే కోటి రూపాయలు ఉన్నా ఇన్సెక్యూరే కోటి రూపాయలు ఉన్నవాడు సెక్యూర్గా ఉండదు వాడి ఆశలు వాడికి ఎవ ఉంటాయి వాడి విషన్ ఆఫ్ లైఫ్ ఒక రకంగా ఉంటుంది వాడు ఏమి సెక్యూర్గా ఉంటాడు చాలా ఇన్సెక్యూర్గా ఉంటాడు మనిషి భయపడుతూ జీవిస్తాడు ఎందుకు భయపడతాడంటే వీడు ఎలా ఉద్దీని అద్భుత దీపం ఉన్నట్టుగా వీడు అవి కన్ను చూపు వినికిడి వీటిని రబ్బు చేసి ఓ జగత్తును సృష్టిస్తాడు ఆ జగత్తు దాకంటే భిన్నంగా ఉందని భయపడతాడు ఆ జగత్తు సత్యం కానీ అది కాదు సత్యం ఏషాం ఏష సత్యం ఆ శబ్దస్పర్శాది ప్రాణముల చేత ఉపలక్షితమైన జగత్తలలో దాని యొక్క సత్యము యథార్థమైన సత్యము వీడి ఆత్మ ఆత్మయే ఆ జగత్తు యొక్క యథార్థమైన సత్యము వంద ఆభరణాలను సృష్టించిన వాటన్నింటి యొక్క సత్యము బంగారము సకల జగత్తు కూడా ఆత్మచైతన్యం నుంచి ఆవిర్భవిస్తోంది కనుక ఆత్మచైతన్యమే జగత్తు యొక్క సత్యము సత్య సత్యం అనేదానికి సత్యము అంటే ఇంద్రియముల చేతముపలిక్షితమయ్యే జగత్తు అని అర్థం దాని యొక్క సత్యం అంటే అబాధితమయ్యే అంటే బాధింపశత్యము కాని అధిష్టాన చైతన్యము ఆత్మ జగత్తు బాధింపబడుతుంది మీరు కన్ను మూసుకుంటే రూప జగత్తంతా బాధింపబడింది చెవులు మూసుకుంటే చెవులకి ప్లగ్స్ పెట్టుకుంటారు విమానాల్లో వాటిలో వెళ్ళేటప్పుడు ఆ గ్రౌండ్ స్టాఫ్ క్లబ్స్ పెట్టుకుంటాను పెట్టుకుంటే శబ్ద జగత్త కూడా మూతబడింది శబ్ద జగత్తు అంతర్ధారమైపోయింది బాధింపబడింది కానీ వీటి జగత్తునంత తనలో విలీనం చేసుకునేటువంటి ఆ చైతన్యం అది అన్నిటికీ బాధింపబడింది ఒకడు వచ్చి అధిష్టాన చైతన్యం అనేది ఏదీ లేదు అన్నాడు అలా అన్నప్పుడు అది ఏం ప్రూవ్ అయింది అధిష్టాన చైతన్యం ఉందని ప్రూవ్ అయిందా లేదని ప్రూవ్ అయిందా ఉందని ప్రూవ్ అయింది కదా కాబట్టి అది నా నోట్లో నాలుక లేదు అన్నాడు ఒకడు ఇప్పుడు దాన్ని బట్టి మీకేం అర్థమైంది నా వాడి నోట్లో నాలుక ఉంది అర్థం అదే వాడు ఆ మాట ఎలా చెప్తాడు సత్యము కాబట్టి సత్యస్య సత్యం దాంట్లో ఆ ఉపనిషద్వాక్యంలో ఒక అందము ఒక పొలిటికల్ క్యారెక్టర్ కూడా ఉంది అది ఎలాగంటే రే వెరిమోహాలు మీరంతా సత్యం సత్యం అనుకుంటున్నారు కదరా ఇది కాదురా సత్యం ఈ బాప్కా బాప్ అన్నట్టు సత్యస్థే సత్యం ఈ సత్యానికి సత్యం ఒకటి ఉందిరా అది సత్యం అది అది ఆత్మ అని ఆ పేరు అలా పెట్టింది సత్యం అది మంత్రం ఇప్పుడు భాష్యకారులు అంటున్నారు కాసౌ కాసౌ ఉపనిషద్ సత్య సత్యమితి దానికి సత్య సత్యం అని పేరు ఆ ఉపనిషత్తు సత్య సత్యమే సా హి సర్వ్ర ఉపనిషత్ అలౌకికార్థవాత్ దుర్విజ్ఞేయా తదర్థమాచేష్ట ఎప్పుడు ఈ పేరు నుండి చూసారా ఈ ఉపనిషత్తు ఇది ఈ సాహి ఈ ఉపనిషత్తు అలౌకికార్థత్వాత సర్వత్ర అంటే అన్ని సందర్భాలలోనూ అంటే లోకంలో ఎక్కడైనా సరే లోకంలో ఎక్కడికైనా వెళ్ళి ఎవరి సత్యస్య సత్యం అంటే ఏమిటండి దేని అంటారని అడిగి చూడండి ఈయన ఎవడో ఎరగట్టి నుంచి తప్పించి వచ్చాడేమో ఏదో అనుకుంటా కాబట్టి ఎక్కడా కూడా ప్రసిద్ధంగా ఉండదు అది లోకంలో కర్మకాండ వాళ్ళు వైదికులు ఉన్నారు వాళ్ళ నాటకండి వాళ్ళకీ ప్రసిద్ధి కాదు వాళ్ళకీ తెలియదు వాళ్ళకేవో కొన్ని కర్మలు ఏవో తెలుస్తాయి ఓ కర్మ కర్మ అలాగేవో తెలుస్తాయి తప్ప ఈ సత్యశ్వ సత్యం అనే వాళ్ళ సోమయాగం అంటే వాళ్ళకివో తెలుస్తాయి సత్యస్వ సత్యం ఏం తెలుస్తుంది ఒక ఆయన వాజపేయము అని ఒక పుస్తకం ఒకటి రాశాడు వాజపేయములో క్రతువు కర్మ ఆ పుస్తకం రాశారు ఆయన అగ్నిహోత్రం ఎప్పుడు చేసినట్టుగా దాఖలాలు లేవు కానీ పుస్తకం అయితే రాశారు అంటే పద్ధతి వాజపేయం చేసిన వాడు వాజపేయి వస్తున్న వాళ్ళు అదో పద్ధతి వాజపేయి చేసిన వాడికి ఆ లక్షణాలన్నీ తెలియవు ఈ లక్షణాలన్నీ తెలుసున్నవాడు చేయలేదు తర్వాత వాళ్ళ కాబట్టి ఎవరో వాయిపేయం చేస్తుంటే అటెండ్ అయ్యి ఆ దగ్గరుండి వాళ్ళకి సే గైడెన్స్ ఇచ్చి ఆ అనుభవంతో నా పుస్తకాన్ని రాశారు కాబట్టి అది కూడా బాగానే ఉంది దాంట్లో కూడా ఒకంత యుక్తి గలదు అసలే వ్యక్తి లేదన్నా వీళ్ళే ఎనీవే సో మీరు అటువంటి వైదిక సందర్భంలో వైదిక పాండిత్యం గల వాళ్ళని కూడా కర్మకాండ పాండిత్యం గల వాళ్ళని కూడా మీరు వెళ్ళి అడిగితే సర్వత్రా సర్వత్రా అంటే లోకే వేదే చేయాని సర్వత్రానే పదం ఉంటుంది లోకే వేదేచ్చారు లోకంలో వెళ్ళినా అడిగితే వాళ్ళకి స్టాక్ మార్కెట్ గురించి ఏదైనా చెప్పమంటే చెప్తారు కానీ సక్సెస్ సత్యం అంటే వాళ్ళు ఏం చెప్తారు కర్మకాండ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి అసలేతు లేదు ఉపాసకులు ఉంటారు ఈ ఉపాసకులు జుడ్డు జుడ్డు ఆమంత జిడ్డు దాకా అవుతుండే ఉపాసనంటే అది అది అది పట్టుకుంటుందంటే వదలదు అది అది ఏమిటో అర్థం ఒకప్పుడు ఉపాసన అనేది ఒక ఉన్నతమైన స్థాయిలో ఆధునిక కాలంలో ఈ ఉపాసకులు చాలా చిత్రంగా ఉంటున్నారు విలక్షణంగా విడ్డూరంగా ఉంటున్నట్టు అనిపిస్తుంది ఫస్ట్ వాళ్ళ ముఖం వాళ్ళకేం తెలుస్తుంది మరి ఇంకా దీనికి సత్యస్వ సత్యం అర్థం ఎలా తెలుస్తుందండి అదేవిధ సమస్య సర్వత్ర అలౌకికార్థత్వాత ఉపనిషత్ అంటే రహస్యనామధ్యేయము ఇది అలౌకికమైన అర్థాన్నే కలిగి ఉంటుంది లోకంలో అందరికీ తెలిసి అర్థం కాదండి కాబట్టి ఏ శాస్త్రం ఆ పేరు పెట్టిందో ఆ శాస్త్రమే ఆ శాస్త్రాన్నే మనం శరణు వేడాలి ఓ శాస్త్రమా పేరు యొక్క అర్థము అని దుర్విజ్ఞేయ మనం దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవటంలో చాలా క్లేశం ఉంటుంది ఇది అనే కారణం చేత తదర్థం ఆచష్టే శృతియే స్వయంగా ఆ ఉపనిషత్తు యొక్క అంటే రహస్యనామము యొక్క అర్థము చెప్పుతున్నది ఏమని ప్రాణావై సత్యం సత్యం ప్రాణములే సత్యము అదే ప్రాణములే సత్యము అంటే ప్రాణాల ఐదు ఐదు ఇంద్రియాలు మీరు సంగ్రహం చేయటం కోసం రెండింట్లోకి కుదించండి దాన్ని కన్ను కంటితో చూస్తాడు చెవితో వింటాడు కంటితో చూసేది రూపము చెవితో వినేది నామము అలా ఐదింటిని రెండింటికి కుదించవచ్చు మొత్తం మీద గంధము ఇవన్నీ ఇంకా దాంట్లో అంతర్భాగంగా ఉంటాయి ప్రధానమైనవి ఈ రెండు వాటికారులు అలా వ్యాఖ్యానం చేశారు నామరూపాత్మకా ప్రాణ నామరూపములే ప్రాణములంటే నామరూపములతో సరిపెట్టండి గంధము అని ఆ గంధంతో మీరు ఆగరు ఇప్పుడు ఇది సంపెంగ గంధము వచ్చి ఉన్నది అని అంటారు కానీ గంధమును బట్టి ఆ సంపెంగ పువ్వు ఎలా ఉంటుంది ఆ చెట్టు ఎలా ఉంటుంది దానికి సంపెంగ అని పేరు ఇది అప్పుడే నామము రూపము వచ్చేస్తాయి గంధంతో ఆగదు ఓ పండు ఇచ్చి తినమన్నారు కొన్ని పండు తినేసి ఇది మధురము అని ఊరుకోరు మీరు దానికి ఓ పేరు పెట్టేదాకా మీకు నిద్రపట్టరు ఆ దాని రూపు రంగు అన్నీ తెలుసుకుని ఓ పేరు పెట్టేదాకా మీరు ఆగరు కాబట్టి రసము కూడా నామరూపాల్లోకి దారి తీస్తుంది స్పర్శ కూడా నామరూపాల్లోకి దారి తీస్తుంది కాబట్టి రాణములు ఐదు ఐదు కూడా నామరూపాల్లో విలీనం అవుతాయి అంటే నామరూపాత్మకమైన జగత్తు అర్థం వస్తుంది అది దాన్ని సత్యముగా మనం పరిగణిస్తూ అది సత్యం గాదరాబాబు సత్య సత్యం సో ఈయనెవరోనో అడిగారు అడిగితే మా తండ్రి గారు అని చెప్పాడు అని చెప్పి మళ్ళీ మీరే వరకు వెళ్ళిపోయాడు అంటే మీ తండ్రి గారికి నేను తండ్రిని అని చెప్పాను బాప్క బాప్క అంటే సత్యస్య సత్యం నువ్వు ఏ జగత్తు సత్యం అనుకుంటున్నావో ఆ సత్యం యొక్క సత్యము సత్యనారాయణ అంటే అదే అర్థం జగత్తు సత్యం నువ్వు జగత్తు సత్యం కాదు జగత్తు సత్యములను అనుకునే జగత్తు యొక్క సత్యము నారాయణ అలాగే ఎవళ్ళైనా పోయినప్పుడు రామనామ సత్య హై అని అంటే వీడు ఎదుర్కొండగా ఈ దేహం పడి ఉంది ఈ దేహంలో ప్రాణం ఉన్నప్పుడు ఎన్ని వేషాలు వేసిందో మనకందరికీ తెలుసు అదంతా సత్యమని వాళ్ళు ఆయన భ్రమపడ్డాడు ఆయన కానీ ఆమె కానీ భ్రమపడ్డారు అది సత్యం కాదని ఇప్పుడు అయిపోయిందిగా ఆ వ్యక్తికి ప్రూవ్ అయింది మనకి ప్రూవ్ అయింది కాబట్టి మరి అది సత్యం కాదని తెలిసిపోతాం ఏది సత్యం అనుకున్నామో ఆ సత్యాన్ని కట్టెల మీద పెట్టి శ్మశాలానికి పట్టుకుపోతున్నప్పుడు అది సత్యం కాదని నిరూపితం అయిపోతే మరి ఇది సత్యము రామనామ సత్య ఇతర నామములు సత్యము కాదు రామనామమే సత్యము అంటే రామనామ ఉపలక్షితమైన పరబ్రహ్మ ఆత్మ అది సత్యము అని అలాగే ఇక్కడ కూడా సత్య సత్యం ఆ సత్యము ప్రాణావై సత్యం తేశామేష సత్యం నామరూపాత్మకమైన జగత్తు సత్యం ఆ జగత్తు యొక్క సత్యము ఈ చైతన్యము ఆత్మచైతన్యము ప్రాణావై సత్యం తేషామేష సత్యమితి అక్కడ సింపుల్గా ఆ సత్య సత్యం అనే నామాన్ని వ్యాఖ్యానం చేయటం అయిపోయింది మీరు ఇంకా వివరంగా దీనికి వ్యాఖ్యానం కావాలనుకుంటే చేయాలి బృహదారుణోపనిషత్తు పుస్తకం ఒకటి తయారవుతోంది అదొకటి సంపాదించాలి లేకపోతే పాపని కనకరాజు గారు కీర్తి శేషులు ఎన్నో ఆయన ఆయన కోసం కాదుగా పుస్తకాలు వాళ్ళ ఆ కుటుంబ సభ్యులు ప్రేమతో దాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి మీరందరూ ఒక్కొక్క పుస్తకం తీసుకుని పొదుపు ఉద్యమం మొదలట్ పుస్తకం తీసుకుని మీ కావలసిన వాళ్ళు కావలకైనా పుస్తకం చేసి చేయాలి ఇప్పుడు అదంతా ఈ ప్రసంగం ఏమంటే మీరు అనొచ్చు నెక్స్ట్ వాక్యం చూస్తే మీకు తెలిసిపోతుంది ఏతస్య యువవాక్య వ్యాఖ్యానాయ ఉత్తరం బ్రాహ్మణద్వయం భవిష్యతి అంటే ఈ వాక్యం యొక్క వ్యాఖ్యానమే ప్రాణాలై సత్యం తేషావేష సత్యం దానికి సత్యశ్ర సత్యం అని పేరు ఇది వాక్యం దీని వ్యాఖ్యానం కొనకే తరువాతి రెండు బ్రాహ్మణములు వస్తున్నాయి కాబట్టి దీని తరువాతి రెండు బ్రాహ్మణాలు నేను చెప్పానో మానేనో మీరు ఆ పుస్తకం కొనుక్కొని తెలుగులో ఉంటుంది సంస్ సంస్కరింపబడిన ఇంతకుముందు రాసిన దానికంటే కొంత మెరుగులు పెట్టి రాసి లన్నె తీసుకొచ్చి రాసింది ఆ రెండు బ్రాహ్మణాలని మీరు కొత్త పుస్తకం వచ్చాక మీరు చదువుకోవచ్చు ఈ లోపల ఈ బ్రాహ్మణాన్ని ఫినిష్ చేసి కొత్త పుస్తకం రాగానే మిగిలిన రెండు బ్రాహ్మణాలు చదువుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆ రెండు బ్రాహ్మణాల్లో ఈ వాక్యాన్ని వివరిస్తారు అని శంకర్ల చెప్పి ఆయన ఇంకా ఆ వాక్యాన్ని వివరించడం మానేస్తున్నాం హీ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్కి తెలియదు ట్యాంజెన్షియల్గా ఇంకో డైరెక్షన్లోకి తీసుకుని పోతున్నారు ఆయన చర్చని ఇంకా దాని గురించి చెప్పేది ఏదో చెప్పేశారు నేను అంచేతనే ఆయన ఎక్కువ చెప్పడని నేను గుర్తించే మీకు ఆ ఉపనిషత్తు యొక్క ఆ మంత్రం యొక్క వివరం అంతా సంగ్రహంగా అయిపోయింది కాబట్టి మంత్రభాగం అయిపోయింది ఇంకా ఇంకా భాష్యంలో మనం ఒక చర్చలో ప్రవేశిస్తున్నాం ఇక్కడ పూర్వపక్షంలో ఎవరెత్తుతున్న చర్చ ఇప్పుడు జగత్తు సత్యము జగత్తు యొక్క సత్య సత్యం యొక్క సత్యము ఆత్మ అంటున్నావు కదా ఈ ఆత్మను నువ్వేమో ఆత్మ నుండే జగత్తుంతా పుట్టిందన్నావు ఆరంభంలో విజ్ఞానమయుడితో బయలుదేరావు జ్ఞానమయో ఏమో విజ్ఞానమయో పురుష ఇలా తట్టి లేపితే లేచి కూర్చున్నాడు అని విజ్ఞానమయుడితో బయలుదేరావు ఆ విజ్ఞానమయుడిని తీసుకెళ్లి ఆత్మన్నావు ఆత్మ నుంచే జగత్తు పుట్టిందన్నావు ఇప్పుడు విద్య మేమేమనుకుంటున్నాం అంటే జీవుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడని దేవుడు అనేవాడు మరెక్కడో ఉన్నాడని మేమేదో ఒకలా లెక్కను పోతుంటే నువ్వు కొత్త కొత్త సమస్యలన్నీ తీసుకొచ్చి పెట్టావు అసలు నీ యొక్క దృ నీ యొక్క సిద్ధాంతం ఏమిటో మాకు చెప్పు జీవుడు దేవుడు ఈ రెండు విషయంలో నువ్వేమనుకుంటున్నావు అని మొదలుపెడుతున్నారు పూర్వపక్షం భవతు తావత్ ఉపనిషద్ వ్యాఖ్యానాయ ్రాహ్మణద్వయం అయా మంచిదేనండి చాలా సంతోషం తర్వాత రెండు బ్రాహ్మణాలు ఈ సత్యస్య సత్యం అనే రహస్యనామాన్ని వ్యాఖ్యానించడం కోసమే వస్తున్నాయి అన్నారు అబ్బో చాలా గొప్ప మంచిది విషయం అది అలా ఉంచండి భగవత్ అది అలా ఉంచండి దానికి మేము చదువుకుంటాం అది మీరు ప్రస్తుతం ఆ విషయం అలాంటివి పెట్టండి ఇప్పుడు తస్య ఉపనిషత్వం ఉంది దాని యొక్క ఉపనిషత్వం ఉంది వాణిక్క తస్య సహా తస్య ఈ సహా ఈ తస్య ఎవరు ఆత్మ నుండి జగత్తు పుట్టిందనే పైన వాక్యంలో ఉంది అంటే ఆ ఆత్మ అంటే పరమాత్మ నుండి జగత్తు పుట్టింది అంటే అది పరమేశ్వరుడు ఈశ్వరుడు యొక్క లేకపోతే మీరు విజ్ఞానమయుడు విజ్ఞానమయుడంతో తొలగించి అదే పట్టుకొచ్చారు కదా ఇది విజ్ఞానమైన ఉపనిషత్తు ఎవరు ఉపనిషత్తు పరమాత్మ ఏ పరమా ఏ ఆత్మ నుండి సకల ముల్లోకాలు పుట్టేయో సర్వే ప్రాణా సర్వే లోకా సర్వాన్ని ఆత్మ అంటే అది పరమాత్మ అవ్వాలి పరమేశ్వరుడు అవ్వాలి ఆ పరమేశ్వరుని యొక్క ఉపనిషత్తులు అయితే విజ్ఞానం మీద ఉపనిషత్తేనా అసలు ఆ దేవితో తేల్సండి కాదు ఆ రెండు బ్రాహ్మణాలు చదవాలి కదండి అది నేను చదువుకుంటాం లేవండి బాబు అది కగ్గారు లేదు అది పక్కన పెట్టండి అలా ఉంచిపెట్టండి తస్య ఉపనిషదిత్యుక్తం ఆ ఉపనిషత్తు యొక్క వివరణ తరువాతి రెండు బ్రాహ్మణాల్లో వస్తుందని మీరు చేసిన ప్రకటన చాలా గొప్పగా ఉంది బాగుంది కానీ ఎవరి యొక్క రహస్యనామం అది తస్య ఉపనిషత్ అని కదా మంత్రం చెప్పింది త్ర నీ మహా ఆ తస్య ఉపనిషత్ అంశంలో మాకు ఒక విషయం అర్థం కావటం లేదు తరువాతి రెండు బ్రాహ్మణాలు ఏమిటని రెండు బ్రాహ్మణ ద్వయం భవిష్యత్ ఒకటి శిశు బ్రాహ్మణము దాని తర్వాతది మూర్తామూర్త బ్రాహ్మణము చాలా జటిలమైన బ్రాహ్మణం మూర్తామూర్త బ్రాహ్మణం కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి బ్రాహ్మణం దానికి ఆశీహణి ప్రకాశానందేంద్ర రాశారు దాంట్లో ఆయన మూర్తామూర్త బ్రాహ్మణాన్నే చర్చించారు ఆయన రాసిన ఆ పుస్తకంలో మీ దగ్గర ఉన్న పుస్తకంలో తర్వాత ఆయనకి చదవండి అని ఇస్తే మూర్తామూర్త బ్రాహ్మణం ఇవ్వండి అడిగారు ఆయన చాలా చదివే చాలు మీరు పుస్తకంలో రాశారు నేను చెప్పడానికి అది సరిపడుతుంది అది చదివి మీరు ఆయనకి అదే ఇచ్చారు వీతాలతో ఇవ్వాల అదే చదివి ఆయన ఆశీస్సు రాశారు చాలా అది ఒకటి సో శిశు బ్రాహ్మణము మూర్తామూర్త బ్రాహ్మణము ఇవి రాబోతున్నాయి ఇప్పుడు అవలాట పెట్టండి అవి తర్వాత చూద్దాము ఈ తస్యా ఎవరు సో తత్ర నీ తత్ర అంటే తస్యోపనిషదిత్యుక్తం తత్ర నీ తస్ ఉపనిషత్తు అన్నారు కదా అని సత్య సత్యం ఇది ప్రాణావయ సత్యం దేశామేష సత్యం తస్ తత్ర అంటే ఆ వాక్యము విషయమునందు మేము ఈ విషయాన్ని మాకు అర్థం కావట్లేదు మాకు తెలియట్లేదు ఏమిటి తెలియట్లేదు కం ప్రకృత్య ఆత్మన విజ్ఞానమయ్య పాడిపేషణోత్సారిణ శబ్దాదిభుజ ఇయముపనిషత్ ఈ పేరు ఇయముపనిషత్ ఈ రహస్యనామం ఎవరది ఇంకెవరది మనం ప్రకృతిలో చర్చిస్తున్నదే మనం ఎవడని చర్చిస్తున్నాము విజ్ఞానమయుడిని చర్చిస్తున్నాము ఈ విజ్ఞానమయుడు వెళ్ళి ఆత్మలో విలీనమయ్యాడు మేమేమో ఆత్మ వేరు విజ్ఞానమయుడు వేరు అని ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తే మీరు అదంతా కొట్టేసి అక్కడ అపాదానము అపదా అపా అపా అధికార అధికరణము అధికర్తవ్యము ఈ భేదములన్నీ కూడా కల్పితము లేదప్ప విజ్ఞానమయుడే ఆత్మ ఆత్మే విజ్ఞానమయుడు అని శృతి చెప్పడం కోసమే ఈ రెండు ప్రశ్నలు లేవనెచ్చింది అని మోళ్ళంత వేరంగం చేసి మీరేమో ఆత్మన్నా విజ్ఞానమయుడన్నా ఒకటిని మీరు నిర్ధారణ చేసి పెట్టారు కదా అవును నిజమే అయితే ఇప్పుడు ఆత్మయే అయిన విజ్ఞానమయుని యొక్క ఉపనిషత్ అవ్వాలి ఓకే అవును అంటే ఇక్కడ విజ్ఞానమయుడు వాడు ఎవరు వాడు ఆత్మయే ఆత్మస్వరూపుడే ఉన్నాడు విజ్ఞానమేడు పాణిపేషణోక్షత్య చేత్తోటి ఇలా కుదిపినప్పుడు లేచి కూర్చున్నది వాడే వాడి ఉపనిషత్తు శబ్దాది భుజ శబ్దస్పర్శ రూపరస గ్రంథములను భోగించేటువంటి వాడు వాడు భోక్త వాడి యొక్క ఉపనిషత్తు ఈ రహస్య నామము ఏముపనిషత్ అని అంటారా అలాగే చెప్పేస్తారా అంటే జీవుడు యొక్క ఉపనిషత్తు చెప్పినట్టు అవుతుంది విజ్ఞానముడు సంసార అవుతాడు సంసారి అంటే అర్థం ఏంటో తెలుసున్నాను ఇది చెప్పాను అంతకుముందు ఒకసారి నేను క్షేత్రజ్ఞ భాష్యంలో ప్రత్యేకమైన విషయం చాలా క్రిటికల్గా ఉంటాయి ఈ క్రిటికాలిటీని పట్టుకోకపోతే వేదాంతం అలా దూరంగానే ఉంటుంది క్షేత్రజ్ఞ భాష్యంలో కూడా ఈ ప్రసంగమే వచ్చింది అక్కడ ప్రసంగం ఏమిటి క్షేత్రజ్ఞుడు అన్నారు కదా క్షేత్రములు తెలియవాడు అంటే ఓ రకంగా విజ్ఞాన వేడని తెలు తెలియవాడు అంటే విజ్ఞానం వేయడని అర్థం కట్టలేదండి క్షేత్రమును తెలియవాడు ఈ క్షేత్రమును తెలియవాడే ఈ క్షేత్రమును తెలియవాడు వీడు జీవుడా దేవుడా అని అనే శంక అంటే క్షేత్రం ఇది కదా దీన్ని తెలుసుకుంటూ నేను నేను క్షేత్ర నేను జీవుణ్ణి అవుతాను కానీ దేవుణ్ణి ఎలా కానీ మళ్ళీ క్షేత్రజ్ఞని చాపి మాం విద్ధి ఆ క్షేత్రజ్ఞుడిని నేనే అని తెలుసుకో అంటున్నాడు అంటే ఇప్పుడు క్షేత్రజ్ఞుడు జీవుడైనట్ట దేవుడైనట్ట అని శంఖొస్తుంది అక్కడ శంకరులు ఏమన్నారంటే అసలు జీవుడు దేవుడు దీని పరిభాష ఎవటో నువ్వు సెటిల్ది అంటే మీరు మీరు మళ్ళీ ఆ పరిభాషని గడబిడ చేసి పెడితే తత్వం ఏమీ తెలియదు జీవుడు ఎవరు నేను నేను ఫలానా గొత్తికుని వంశం వాడిని కులం వాడిని అమ్మాయికి భర్తని ఇద్దరు పిల్లల తండ్రిని ఇలా మొదలుపెడితే తత్వం నిర్ధారితం కాదు మీరు మీ చుట్టూ అన్నీ ఒక అంత ఐడెంటిఫికేషన్స్ పెట్టుకుని నేను జీవుణ్ణి దేవుడెవరు దేవుడు అంటే వైకుంఠంలో ఉంటాడు నాలుగు చేతులు ఉంటాయి ఇద్దరు అమ్మాయిలకి భర్త ఇలా మొదలు ఆయనకో ఇద్దరు కొడుకులు ఉన్నారు అని ఇలా మొదలు పెట్టాలనుకోండి అప్పుడు జీవుడు దేవుడు ఈ ప్రసంగం అది ముందుకు వెళ్ళదట్టు అసలు పరిభాష తత్వం మరి జీవుడికి దేవుడికి పరిభాష ఏంటి ముందు పరిభాషను శుద్ధం చేస్తే కానీ సెటిల్ చేస్తే కానీ జీవుడు దేవుడు సంబంధాన్ని నిర్ధారించడం కుదరదు ఇప్పుడు చెప్పిన పరిభాషలో జీవుడంటే నేను ఇక్కడ దేవుడు అక్కడ వైకుంఠంలో ఉన్నాడు ఇప్పుడు నేను పరిభాష చెప్పిన ఈ పరిభాషలో మీరు తత్వాన్ని ఏమి సెటిల్ చేస్తారు ఏమీ సెటిల్ చేయగలి దాని చుట్టూ రిచువల్స్ నిర్మాణం చేయగలుగుతారు కొంత మతాన్ని కొన్ని భయాలని కొన్ని కామన్నలని కొన్ని విశ్వాసాలని మీరు బిల్డప్ చేయగలుగుతారు తప్ప యూ కెనాట్ క్రియేట్ ఎ ఫిలాసఫీ ఆఫ్ స్టేట్ కాబట్టి ఈ అపెండేజెస్ ఇవన్నీ తీసేసేయండి ఇవన్నీ తీసేయండి ఇప్పుడు ఈ లిస్ట్ కింద చెప్పాను చూడండి దేవుడి దగ్గర నుంచి ఇవన్నీ తీసేయండి దేవుడి దగ్గర నుంచి అవన్నీ తీసేయండి ఆయనకి ఎన్ని చేతులు ఆయనకి అంత ఎంతమంది భార్యలు ఎంతమంది పిల్లలు ఇవన్నీ ఈ గోల పెట్టద్దు ఈ సెంటిమెంట్ పట్టుకొచ్చే దాన్ని తత్వాన్ని నేను కొంచెం శాతస్తంగా చెప్తున్నాను ఎందుకంటే పరిభాషను శోధన చేయాల్సిన అవసరం ఉన్నది ఓకే జీవుడికి దేవుడికి మౌలికమైన పరిభాషని మీరు ముందు నిర్ధారణ చేస్తే అది భిన్నమా అభిన్నమా తర్వాత వస్తుంది మౌలికమైన పరిభాష ఏమిటంటే ఎప్పుడూ అఘోరేభ్యా చెప్తూ ఏడుపు మొహంతో ఉండేవాడు జీవుడు సంసారి ఓపెసలు సుఖం మళ్ళీ దుఃఖం దుఃఖం దుఃఖం మళ్ళీ సుఖం మళ్ళీ ఇది ఇది దేవుడు దేవుడు అంటే ఏమిటి ఈ సుఖాలు దుఃఖాలు ఎలా ఉన్నా కూడా ఎప్పుడు పైలా దేవుడు అంతే కదా ఈ దేవుడు ఎందుకు అయ్యాడు దేవుడు ఎందుకు అంటే ఆయనకి సుఖము దుఃఖము రెండింటి ఆనంద స్వరూపుడుగానే ఉండిపోయాడు కనుక దేవుడు వేరే సాక్షి యాదవులు వీళ్ళెవాళ్ళు వీళ్ళు జీవులుగానే ఉండిపోయారు ఎందుకంటే వీళ్ళకి పొద్దున్న సుఖం మధ్యాహ్నం దుఃఖం మళ్ళీ సాయంకాలం ఎవరికి సుఖం రాత్రికి దుఃఖం అలాగ వీళ్ళ బతుకు అరే శ్రీకృష్ణుడు ఈ పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన సుఖదుఖాలకు అతీతంగా ఆనంద స్వరూపుడుగా ఉండిపోయాడు కాబట్టి ఆయన దేవుడయ్యారు శంకరులు ఏం చేశారంటే జీవుడికి దేవుడికి ఒక మౌలికమైన శోధన చేసి పెట్టారు జీవుడనగా సంసారి దేవుడనగా అసంసారి అది ఇప్పుడు మీరు విచారం మొదలుపెట్టండి ఆ బేసిస్ మీద విచారం మొదలుపెట్టాలి ఇప్పుడు జీవునియందు సంసారిత్వం నిర్ధారితమైపోతే వీడు ఎన్నటికీ దేవుడు కాదాలు కావండి ఏ కారణం జీవునియందు సంసారిత్వం కల్పితమని తేలితే జీవత్వము దైవత్వము ఒకటైపోతాయి భేదం కల్పితమే అవుతుంది జీవత్వం సంసారం కల్పితమైతే జీవ ఈశ్వర భేదము కల్పితమైపోతుంది అప్పుడు అభేదము సత్యం బాగుందా ప్రణాళిక బాగుంది కదా కాబట్టి నువ్వు ప్రూవ్ చేయ నాకు జీవుడు సంసారి అని నువ్వు ప్రూవ్ చేయి నువ్వు జీవుడు దేవుడి కంటే వేరుగా ఉన్నాడని నువ్వు వేరే ప్రూవ్ చేయనక్కర్లా నువ్వు భేదాన్ని నువ్వు ప్రూవ్ చేయనక్కల్లా భేదం తనంత తానే సిద్ధిస్తుంది నువ్వు జీవుడు యథార్థంగా సంసారి అని నిరూపిస్తే సరిపడుతుంది ఎంత ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉందో చూడండి సరే అసలు మతంలో ఏమిటి జీవుడు సంసారి అని వీళ్ళు నిర్ధారణ చేసేసుకుని ఆ సంసారాన్ని ఎలాగ దానికి వన్యలు దిద్దడం ఎలాగా ఇంకా వన్నెలు ఏం మురికి కుండకి అలంకారాలు ఇంత చేస్తే మాత్రం ఏమిటంటే కుండలోపల మురికి పెట్టుకుని దాని చుట్టూ రంగవల్లులు తీర్చుతారంటే శవాలంకారం ఎందుకు ఉపయోగం ఏమిటి కాబట్టి ఈ సంసారిత్వం అనేది జీవధర్మం అసంసారి ఈశ్వరుడు ఇప్పుడు ఈ విజ్ఞానముడు అన్నానే నిద్ర లేబితే లేచాడు విజ్ఞానం వాడే ఆత్మస్వరూపం నుంచి వచ్చాడు ఆత్మ వాడు వాడే ఆత్మ మీరు వాడు శబ్దాది భోక్త శబ్దస్పర్శాదులను భోగి భోగిస్తాడు ఆ భోగం ద్వారా సుఖ దుఃఖాలను అనుభవిస్తూ కాబట్టి వాడు సంసారి కాబట్టి తస్య ఉపనిషత్తు సత్యస్య సత్యం అనే ఉపనిషత్తు ఇది సంసారి యొక్క ఉపనిషత్తు ఆ ప్రకృతి ప్రకృతం వాడేగా సంసారీగా చర్చంతా వాడి గురించే కాబట్టి ఈ సంసారి యొక్క ఉపనిషత్తు అంటావా అహోస్వితి అసంసారి కస్య చితి లేదా ఈ సంసారికి ఇంత పెద్ద ఉపనిషత్తు ఎందుకండి సత్య సే సత్యం మహే ఉపనిషత్తు సంసారికి ఎందుకు సంసారికి కాకపోతే ఇంకా ఒక్కటే ఆప్షన్ మిగిలింది అసంసారికి ఉపనిషత్తు అసంసారి అంటే ఎవడండి ఎవడో హోడు ఆయన దేవుడు అంటలేదు చూశావా దేవుడు అంటలేదు ఈశ్వర్ బ్రహ్మన్ ఏమంటలేదు నువ్వు చూసావా పెట్టేవా అసంసారి ఉన్నాడు ఒకడు ఎవరో కోయి వ్యూహో వాడి యొక్క అసంసారి యొక్క ఉపనిషత్తు సత్యస్ సత్యం చెప్పు నువ్వు మీకు తేల్చు మాకు అని పూర్వపక్ష యొక్క కల్ప అప్రోచ్ ప్రణాళిక సిద్ధాంతం ఇది ఒక చక్కటి అప్రోచ్ సిద్ధాంతి ఏమంటున్నాడంటే ఏమిటి ఎందుకు ఎందుకు నేను తేల్చాలని చెప్తున్నాను ఈ ఉపనిషత్తు సంసారి యొక్క ఉపనిషత్తు అసంసారి యొక్క ఉపనిషత్తు తేల్చు అంటే ఎందుకు తేల్చాలి ఒకళ్ళున్నాను అడిగారు మీరు బీజేపీని సపోర్ట్ చేస్తారా కాంగ్రెస్ను సపోర్ట్ చేస్తారా అని అడిగారు న్యూయార్క్లో నేను అన్నాను ఆన్సర్ యువర్ క్వశ్చన్ వయసు ఆన్సర్ సందేహం ఉందంటే ఏదో యదాంత ప్రశ్న అడుగుతాడేమనుకునే చెప్పండి అన్నాను కానీ నేను ఐ విడ్ నాట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ వయసు ఐ ఆన్సర్ ఐ విడ్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్ అలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయకుండా అలా కాకుండా కాదండి ఈ ప్రశ్న ఉన్నది దీన్ని మీరు రెండు కోటి కోటి అండి అటు అంతరములు ఇదా అదా అని ప్రశ్నేది ఇక్కడ ఊరికే ఇన్ని అంశాలు లేవు ఆ నామధేయము సంసారిద అసంసారిదా అయితే దీని ద్వారా అయితే అడవాలి ఇంక మూడో పాయింట్ లేదు ఇక్కడ ఉభయ కోటి అవగాహీ సంశయ రెండు ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ అవి సంసారైతే అసంసారి కాడు అసంసారైతే రెండు ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ఆ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది అది చెప్పాలి అటువంటి ప్రశ్న అది ప్రశ్నకి ఐ వాంట్ ఆన్సర్ యూ టెల్ మీ సపోజ్ ఐ సే ఈ ఉపనిషత్తు సంసారిది అంటారు దెన్ వాట్ ఈజ్ వాట్ వుడ్ యూ డూ అబౌట్ ఇట్ లేదా ఈ ఉపనిషత్తు అసంసారిది అంటారు దాన్ని బట్టి నువ్వేమో నిర్ధారిస్తావు అసలు నీ నీ కడుపులో ఏముందో నువ్వు చెప్పు ఆ తర్వాత నేను ఆన్సర్ చెప్తాను అన్నారు సిద్ధాంతి అప్పుడు చెప్తున్నాడే ఎది సంసారిణ తదా సంసార్యే విజ్ఞేయ తద్విజ్ఞానాదేవాప్తి స్రహ్మశబ్దవాచ్యద్విద్యవ బ్రహ్మ విద్యేతి ఇప్పుడు తస్యోపనిషత్ సత్య సత్యం అనే ఉపనిషత్తు సంసారి యొక్క ఉపనిషత్ అన్నట్లయితే ఇప్పుడు మనం తెలుసుకోవలసినవి ఏమిటి ఉపనిషత్తుల్లో జ్ఞానకాండ దేనిని తెలియదగ్గది ఏమి అంటే అదిగో ఆ సత్యస్య సత్యం ఏదో అది మనం తెలుసుకోవాలి సత్యస్య సత్యం అనే నామధేయము కలిగిన తత్వాన్ని మనం తెలుసుకోవాలి ఆ తత్వము సంసారి అంటే ఏమని తేలింది ఇప్పుడు మనం సంసారినే తెలుసుకోవాలి అని తేలింది తర్వాత సంసా ఈ సత్యస్య సత్యం ఏ తత్వమో దానిని తెలుసుకున్నటం వలన వీడు సర్వాత్మభావము అనే మోక్షమును పొందును సర్వప్రాప్తి వీడు సర్వము తానే సర్వ సర్వాత్మభావము సర్వము ఆత్మయే అదే సర్వాత్మభావము అంటారు దాన్నే సర్వప్రాప్తి సర్వము నాదే నేనే నాదే అనే స్థితిని వీడు పొందుతాడు అదే మోక్షం కాబట్టి ఈ సంసారీయే సత్యస్వ సత్యమైన సందర్భంలో ఆ సంసారి యొక్క జ్ఞానం చేతనే మోక్షము లభించును అని తేలుతుంది తర్వాత బ్రహ్మ అనే పదంతో చెప్తున్నారు అహం బ్రహ్మాస్మి అక్కడ అహమ్ము సంసారీయే అయినప్పుడు ఆ సంసారయే బ్రహ్మశబ్దవాచ్యులు అవుతాడు తర్వాత బ్రహ్మ విద్య అని ఒకటి ఉన్నది బ్రహ్మ యొక్క జ్ఞానము అని ఈ సంసారి యొక్క జ్ఞానమే బ్రహ్మవిద్య అనబడుతుంది ఇది ఒక కోటి కోటి అంటే అగ్రం ఇది ఒక కోటి ఆ కంక్లూషన్ వస్తుందండి అని పూర్వపక్షి అంటున్నాడు అలాంటి కంక్లూషన్ వస్తుంది మంచిది ఒకవేళ ఈ ఉపనిషత్తు అసంసారిది అని చెప్తే అప్పుడు భావం అవుతుంది అది కూడా ఆయన చెప్తున్నాడు పూర్వపక్షి చెప్తున్నాడు అథ అథ అంటే అల్లి అదర్ హ్యాండ్ దీనికి భిన్నంగా అసంసారిన అంటే ఈ ఉపనిషత్తు రహస్యనామము అసంసారిది అంటే సంసారి కాని ఒక ఆనక అంటే డైమెట్రికల్ ఆపోజిట్ తత్వం ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అలాగా అసంసారి యొక్క ఉపనిషత్తు అన్నట్లయితే తదా తద్విషయా విద్యా బ్రహ్మ విద్యా అప్పుడు ఈ సత్యస్య సత్యం అనే ఉపనిషత్తు కలిగి ఉన్న ఆ తత్వం ఏది కలదో దాని యొక్క జ్ఞానానికే బ్రహ్మజ్ఞానము అని పేరు అప్పుడు అదే ఆ సంసారీయే బ్రహ్మ అనబడుతుంది బ్రహ్మ విజ్ఞానాత్ సర్వభావాతి అప్పుడు ఆ సంసారి యొక్క జ్ఞానము అది బ్రహ్మవుతుంది ఆ జ్ఞానం చేతనే వీడు సర్వాత్మభావాన్ని పొందుతాడు మోక్షాన్ని పొందుతాడు అని తెలుస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న కించాత అంటారేమిటి ఆ ఏదైతే ఏదేమిటండి అని అలా అలా చెప్తారు ఏదో తేలవాలి కదా కాబట్టి ఇట్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ కానీ అలా చూసేసేటువంటిది కాదు ఇది చాలా ప్రాణాంతకమైన ప్రశ్న